తిదా శ్రీమహాగాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అమ్రాచార్యపర్య వందే గురు పరపరా ఓం సహనా సహనౌద్ధునత్తు సహ వీర్యంకరవై ధీతముస్తు మా విషావహీ ఓం శాంతి శాంతిశాంతి అథాుప్తో అదే చెప్పాలి కదండి భాష్యం పూర్తయం కదా పద్దెనిమిది యేదా ిమనాడ్య సప్తతిసహయాీత ప్రత్యవసృప్య పురీతతిశే సుమారో వా మహారాజో వా మహాబ్రాహ్మణో వా అతిఘ్నిమానందస్య అదే అదే తర్వాత పేజీల్లో వస్తుంది ఇంకో ముందుకు వస్తుంది చేతే అంతవరకు వచ్చేపెట్టుకుంది సో అత య సుషిప్తో భవతి ఏ కాలం నుండి అయితే ఈ మనిషి నిద్రిస్తాడో మనిషికి ఆయన ఎన్ని మార్పులు ఎంత వ్యవహారం చేశారో చూసారా మనిషి అనొచ్చు మనిషిని మనిషి అనొచ్చు సినిమాయే మనిషి మనిషియే సినిమా అని మనిషిని తలకిందలు చేస్తే ఏమొస్తుంది సినిమా వస్తుంది అదొకటి గమనించారు మనిషి అంతా మసి కానీ ఇంకోటి మనిషిలో హృదయంలో మసి మసి అంటే కాలుష్యం ఈ మసి అనే తెలుగు పదము సంస్కృతంలో మషి అంటారు సంస్కృతంలో మషి ఈ కార అంతా స్త్రీలింగ శబ్దం మషి దానికి తెలుగులో మసి మషి ప్రకృతి మసి వికృతి ఈ మసిని మనిషిలో మనిషి అనొచ్చు మానిసి మానిషిలో మసి ఎక్కువైపోయింది అంటున్నారు ఆయన ఆయన మనిషి కవితాభారుడి గలవారు మంచిది అత యదా సుషుప్తో భవతి ఈ మానవుడు ఎప్పుడైతే ఈ మనిషి ఎప్పుడైతే నిద్రిస్తాడో సో యదా న కస్యచన వేద వేద మంత్రాల్లో కర్మని షష్ఠి న కస్యచన వేద అంటే నా కంచ వేద అది కంచెన అనొచ్చు కించన అనొచ్చు ఎందుకంటే నా పుంసలింగం పుల్లింగం ఏదైనా షష్ఠి ఒకలాగే ఉంటుంది ఏది తెలియకుండా ఉంటాడు సో ఏ లేకపోతే కస్యజనాన్ని దేనికి చెందిన విషయమునైనాను తెలియకుండా ఉంటాడు అనే షష్ఠిని షష్ఠీ సంబంధార్థ షష్ఠిగా కూడా పెట్టుకోవచ్చు ఏది తెలియకో తెలుసుకోడు ఏమీ తెలియదు ఇంకా వీడు నిద్రపోతూ ఉంటాడు ఎక్కడ నిద్రపోతాడు ఇప్పుడు దీంట్లో అందమైన విచారము ఎలాగంటే తెలివిగా ఉన్నప్పుడు మనిషి ఎక్కడ ఉంటాడు కళ్ళల్లో ఉంటాడు యక్షిణేక్షన్ పురుష జాగ్రత్త అవస్థలో మనిషి కళ్ళల్లో ఉంటాడు మన అనుభవం కూడా అలాగే ఉంది ఎందుకంటే జాగ్రత్త అవస్థలో మనిషి ఎప్పుడు తెలుసుకుంటూ ఉంటాడు విజ్ఞానమయ పురుష తెలుసుకోవడంలో ముఖ్యంగా దేనితో తెలుసుకుంటాడు చెవి కన్ను కన్ను చెవి ఈ రెండింటితో తెలుసుకుంటాడు అదే ముక్కుతోటి నాలుకతోటి స్పర్శతోటి అవి ఉంటే ఉంటాయి ముక్కుతో ఎప్పుడైనా అప్పుడప్పుడు తెలుసుకుంటారు కుక్క ముక్కుతోటి బాగా తెలుసుకుంటుంది మనిషి ముక్కుతోటి బాగా తెలుసుకోడు తెలుసుకున్నంత బాగా తెలుసుకుంటాడా తెలుసుకోడు కాబట్టి మనిషి అంటే ముక్కు ముఖ్యం కాదు స్పర్శ అసలే ముఖ్యం కాదు రసం ఆ పొద్దున్నోసారి సాయంకాలం ఒకసారి ముఖ్యం మిగతాప్పుడు రసంతో సంబంధం లేదు ఎప్పుడు ముఖ్యమైనది ఏది చెప్పండి కన్ను చెవి కన్ను రూపము చెవి శబ్దము మళ్ళీ ఆ రోజుంట్లో ఏది ముఖ్యం కన్ను సర్వేంద్రియాణం నయనం ప్రధానం కాబట్టి మనిషి జాగ్రత్త అవస్థలో ఎక్కడుంటాడు కంటి ఎందు ఉంటాడు ఎలాగంటే పొగలో ఎక్కడుంటాడు మనిషి ఆఫీసులో ఉంటాడు సాయంకాలం ఎక్కడుంటాడు ఇంటి దగ్గర ఉంటాడు రాత్రి నిద్రలో ఎక్కడుంటాడు బెడ్రూమ్లో ఉంటాడు చూడండి వేరువేరు స్థలాల్లో ఉన్నాడా లేదా ఆఫీస్ రూమ్ డ్రాయింగ్ రూమ్ బెడ్రూమ్ మూడు రూమ్స్లో ఉన్నాడు కదా ఈ మూడు రూమ్స్లో ఉంటాడు ఇవి ఏ ఒక్క రూము ఇతడు కాడు ఈ రూమ్స్ కంటే విలక్షణంగా ఉంటాడు అదేవిధంగా జాగ్రత్త అవస్థలో కంటి ఎందు ఉంటాడు స్వప్నావస్థలో కంఠంలో ఉంటాడు అంటే అక్కడ ఒక నాడీ ఎందు ఉంటాడు అనుకోండి సుషుప్తిలో హృదయంలో ఉంటాడు ఇది బెడ్రూమ్ ఇది ఇది డ్రాయింగ్ రూము ఇది ఆఫీస్ రూము సో హృదయంలో ఒక నాడీలో ఉంటాడు విత్డ్రా కదా విత్డ్ర ఎక్కడికో పైకి పోతాడనుకోండి మీరు లోపలికే విత్డ్రా అయిపోతాడు ఎక్కడికి విత్డ్రా అవుతాడు కళ్ళు అలా తెరిచి సీలింగ్ కేసు ఒక నిమిషం చూసి కళ్ళు అక్కడి నుంచి కంఠంలోకి విత్డ్రా అవుతాడు కంఠం నుంచి హృదయంలోకి విత్డ్రా అయిపోతాడు హృదయంలో నిద్రిస్తాడు ఒక నాడి ఎందు నిద్రిస్తాడు ఒక నెర్వ నాడి ఆ నాడికి పురీతత్ అని దానికి సప్తమే ఏకవచనం పురీతతి మరుతి అన్నట్లు పురీతతి చేరీతత్ అనే నాడి నిద్రపోతాడు వీడు నిద్రపోయినప్పుడు ఈ పురీతత్ నాడి చుట్టూ డెబ్బై రెండు వేల నాడులు ఉంటాయి చిన్న చిన్న నాడులు డెబ్బై రెండు వేలు ఉంటాయి అంటే ఈ డెబ్బై రెండు వేల నాడులకు హితాహ అని పేరు ఎందుకు హితాహని పేరు ఎందుకు వచ్చింది హితములు చేస్తాయి కనుక మంచి దేహానికి కాబట్టి హితములనే పేరు వాటికి వచ్చింది ఇదంతా ప్రశ్నోపరిషత్తులో మనం చూసాం ఆ నాడులు చుట్టేసి ఉంటాయి దీన్ని ఆ పునీతత్వ నాడిని చుట్టేసి ఉంటాయి ఆ పునీతత్వ నాడి లోపల ఇది ఎలాగంటే ఇప్పుడు ఇంటికి వచ్చాడనుకోండి పెద్ద విశాలమైన భవనం ఉంటుంది ఒక కాంపౌండ్ వాళ్ళు ఉంటుంది అక్కడ నౌకర్ ఉంటాడు గుర్ఖ ఉంటాడు లోపలికి వెళ్తాడు కుక్కల కాపల కూడా ఉంటాయి కొన్ని సందర్భాల్లో ఆ తర్వాత డ్రాయింగ్ రూమ్ ఉంటుంది డ్రాయింగ్ రూమ్ దాటేసిన తర్వాత లోపల హాల్ ఉంటుంది ఇంకేదో ఉంటుంది ఇంకేదో ఉంటుంది వీటన్నిటి చేత వీటన్నిటినీ దాటుకుని వెళ్తే బెడ్రూమ్ దొరుకుతుంది ఆ బెడ్రూమ్లో వీడు నిద్రిస్తాయి అలాగా ఈ హృదయం చుట్టూ ఆ హృదయం పురీత నాది బెడ్రూమ్ వంటిది దాని చుట్టూ డెబ్బై రెండు వేల హితానామ నాద్యహితాహనే నాడులు ఉంటాయి భాష్యతారులు అవతారిక దర్శన వృత్త స్వప్నే ఆ స్వప్నానికి ఆ పేరు ఎలా పెట్టాలి చూడండి స్వప్నానికి దర్శన వృత్తి అని పేరు వృత్తి అంటే కదలిక చలనము అది ఎటువంటి చలనము దర్శన సో దర్శన అంటే అర్థం ఏంటో తెలుసుకోండి దర్శనము అంటే జ్ఞానం ఎటువంటి జ్ఞానము వాసనాప్రయుక్త జ్ఞానం ఏమంటే దానికి అధికారణము స్వప్నము అంటే వాసనాప్రయుక్తమైన జ్ఞానముతో నిండి ఉండేది అదే స్వప్నం అర్థమైంది కదండి వాసనల చేత ప్రేరితమైన జ్ఞానము జ్ఞానమే తెలియట ఎటువంటి తెలియట వాసనల చేత ప్రేరితమైన తెలియట ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు అబిరుట్స్ ఉందనుకోండి అబిరుట్స్లో మీకేం తెలుసు అంటే ఒకడు ఫస్ట్ క్లాస్ హోటల్స్ ఏముంటున్నాయో చెప్తాడు ఇంకొకడు అక్కడ సినిమా హాల్స్ ఏమున్నాయో చెప్తాడు ఇంకొకటి అక్కడ షాప్స్ పర్టికులర్ షాప్స్ ఉన్నాయో వైన్ షాప్స్ ఏమున్నాయో చెప్తాడు అంటే వాడికి ఏం తెలుస్తాయని వాసనని బట్టి తెలుస్తాయండి వసనాప్రయుక్తమైనటువంటి జ్ఞానమే జాగ్రత్త వస్తాయినా అంటే స్వప్నావస్థైనా అంతే స్వప్న వివేకం ముందు స్వప్నం అంటే ఏమిటి జ్ఞానము తెలివిట ఏమిటి తెలియ ఎటువంటి తెలివిట వసనాప్రయుక్తమైనటువంటి జ్ఞానము ఆశ్రయము స్వప్నము మరి జాగ్రత్త ఏమిటంటారు అది అంతే అంచేత జ్ఞాన జాగ్రత్తకి స్వప్నానికి తేడా ఏమీ లేదండి వాసనలు ఎవెవో చూపిస్తూ స్వప్నంలో జాగ్రత్తలో కూడా వాసనలు ఏవేవో చూపిస్తూ ఉంటాయి స్మృతి అవును మొత్తానికి జాగ్రత్తలో మీకు తెలిసేవన్నీ వాసనా ప్రయుక్తము లేకదండి మనస్సు చేత ప్రాజెక్ట్ చేయబడుతూ ఉంటాయి ఎటు వచ్చి జాగ్రత్తలో ఇంద్రియాలు ఉంటాయి స్వప్నంలో ఇంద్రియాలు ఉండవు ఆ మాత్రం తేడా ఉంటుండే కానీ తెలియబడే వాటి సత్యత్వం సమానమే రెండింటి కూడా రెండు కూడా మీకు ఎనివే దర్శన వృత్తం స్వప్నం జ్ఞానమునకు ఆశ్రయము దర్శనము అంటే జ్ఞానము వృత్తి అంటే ఆశ్రయం జ్ఞానము వాసనా ప్రయుక్తమైనటువంటి ఆశ్రయమైన స్వప్నమునందు వాసన రాశే దృశ్యవాత్ తర్మతీ విశుద్ధత అవగత ఆత్మన ఆ స్వప్నమునందు ఆత్మ విశుద్ధము అనగా అసంగము అని మనం తెలుసుకున్నాం అవగత చూసాం కదా స్వప్నంలో ఎన్ని దృశ్యములైతే ఉంటాయో సుఖ దుఃఖాదులు ఎన్నైతే దృశ్యములుగా మనకు అనుభవానికి వస్తాయో అవేవి ఆత్మస్వరూపములో భాగము కావు ఆత్మ యొక్క ధర్మములు కావు అదే ఆత్మ యొక్క విశుద్ధత ఆ అసంగ విశుద్ధత ఈజ్ దీనిని మనము ఆ స్పష్టంగా మనము తెలుసుకున్నాము ఎందుకంటే వాసన రాశి దృశ్యము వాసనలు అనేకం ఉంటాయి అవన్నీ ఒకటి తర్వాత ఒకటి ప్రకటమవుతూ ఉంటాయి ఈ ప్రకటమయ్యే వాసన రాశి దృశ్యము గనుక అతద్ధర్మత తద్ధర్మత అన్నాను అతద్ధర్మత అంటే ఈ వాసనల చేత మనకి అనుభవానికి వచ్చే సుఖ తద్ధర్మములు ఆత్మ యొక్క ధర్మములు కావు అని నిరూపించటం ద్వారా మీరు ఆత్మస్వరూపం ఆత్మచైతన్యం యొక్క విశుద్ధతని తెలుసుకున్నారు కదా అయింది అది మంత్రంలో ఆ వ్యవస్థ విశుద్ధత అవగత ఆత్మన సో తర్వాత ఇంకా ఏం చెప్పారు ఆ స్వప్నవృత్తిలో అంటే గడచినదాన్ని చెప్పి రాబోయేదానికి తీసుకువెళ్తారు కనెక్షన్ సంగతి త్ర యాకామం పరివర్తతే ఇది కామవశాత్ పరివర్తనముక్తం ఆ స్వప్నంలో వీడు తెగ తిరుగుతాడు పరివర్తన చుట్టూ తిరుగుతాడు ఎక్కడెక్కడో తిరుగుతాడు ఎక్కడ తిరుగుతాడు ఏ విధంగా తిరుగుతాడు అంటే కామవాసనలకు అనురూపంగానే ఉంటుంది ఆ తిరుగుడు నేను స్వప్నంలో మీకు ఎక్కడికి వెళ్ళినట్టు స్వప్నం వచ్చిందో చెప్పండి నాకు మీ హృదయంలో ఎటువంటి వాసనలు దాగి ఉన్నాయో నేను చెప్తా సపోజ్ తను సినిమా హాల్కి వెళ్ళి సినిమా చూసినట్టు స్వప్నం వచ్చిందండి అంటే అర్థం ఏంటి నా హృదయంలో సినిమా చూసుటా అనే వాసన గట్టిగా నిలిచి ఉంది అని అర్థం యథాకామం పరివర్తక ఆ కామవాసనలు ఎలా అయితే ఉంటాయో వాటికి తగ్గట్టుగా వీడు యథేచ్ఛగా యథాకామం అంటే యథాకామం అనతిక్రమ్య వాడి హృదయంలో ఉండే కామనలకి తగ్గట్టుగా సంచారం చేస్తూ ఉంటాడు యథాకామం అంటే యథేచ్ఛం అని కూడా అర్థం అంటే వాడి ఇచ్చలు ఎలా అయితే ఉంటాయో దానికి తగ్గట్టుగా సంచారం చేస్తూ ఉంటాడు అక్కడ రెండు రకాలుగా చెప్పచ్చు ఒకటి స్వప్నంలో వీడు సర్వస్వతంత్రుడు యథేచ్ఛగా సంచరిస్తాడు యథేచ్ఛగా సృష్టించి మరీ సంచరిస్తాడు ఏమండి అదొక అర్థము ఇంకొక అర్థము యథాకామం అంటే కామాన్న అనతిక్రమ్య వాడి హృదయంలో ఉండే కామనలను దాటకుండగా అంటే కామనలకు వశుడై సో ఇది కామవశాత్ పరివర్తనం ఉక్తం కామనలకు వశుడై స్వప్నంలో వీడు సృష్టించి సంచరిస్తూ ఉంటాడు అనే విషయాన్ని కూడా మనము చూసి ఉన్నాము ఆయన ద్రష్ ద్రష్ దృశ్య సంబంధ అస స్వా అశుద్ధత్యమన్నా ఆత్మ విశుద్ధము స్వప్నములో ఆత్మ దర్శించేటువంటి సుఖదుఖములు ఏవైతే ఉంటాయో ఇతర వాసనలు వాటితో ఆత్మస్వరూపానికి సంబంధం లేదు అని మనం ఆత్మ యొక్క విశుద్ధతని నిర్ధారించినాము అసంగతను నిర్ధారించినాము నిర్ధారించినా దాని మీద ఓ శంక లేవనెత్తుతున్నారు ఏమిటి శంక అంటే ఆత్మ సాక్షి కదా ఈ సుఖము దుఃఖము రాగము ద్వేషము ఇవన్నీ దృశ్యములు వాసనలన్నీ దృశ్యములు కాబట్టి సాక్షి శుద్ధము అని మీరంటారు మేమంటాము చూచేవాడికి చూడబడి దానితో సంఘం ఉంటుంది అంటాం సినిమా చూసొచ్చారు సాక్షిగా చూశారా సంఘం ఏమైనా కొద్దిగా కొంత సంఘం ఏర్పడిందా ఎలా ఏర్పడింది కాబట్టి ద్రష్టు దృశ్య సంబంధ అసె స్వాభావిక ఈ ఆత్మశుద్ధ దృక్ ద్రష్ట అంటే చూచేది సాక్షిగా చూచేది సాక్షిగా చూచే ఈ ద్రష్ట ఆత్మకి దృ చూడబడే వాసనలతోటి సుఖ దుఃఖాలతోటి సంబంధం అనేది సహజంగా ఉంటుంది ద్రష్టకి దృశ్య సంబంధం సహజం అది కాబట్టి దృశ్యమైన సుఖదుఖములతో ఆత్మకి సంబంధము అంటే అదే అశుద్ధత మళ్ళీ అశుద్ధి వచ్చేసిందిగా మీరేమో అశుద్ధి లేదు సొంత శుద్ధమే మీరు అంటున్నారు కానీ అశుద్ధి వచ్చినది అశుద్ధి వచ్చిందంటే ఏమిటి అనాత్మ ధర్మములు అంటే ఆత్మ కానీ వాసనల యొక్క ధర్మములైన సుఖ దుఃఖములు ద్రష్ట అయిన ఆత్మకు సంక్రమించేవి ఎందుకంటే ద్రష్టకి దృశ్యంతో సంబంధము ఉన్నది గనుక అని మళ్ళీ ఆశంకని లేవనెత్తినారు మళ్ళీ ఆశంకొస్తుంది దానికి సమాధానం చెప్పాలి దానికి సమాధానం చెప్పాలంటే ఇక ఏం చెప్తారు మీరు స్వప్నావస్థలో అంత చర్చ చేశాక వచ్చింది శంక కాబట్టి స్వప్నావస్థ నుంచి మరో అవస్థకి వెళ్ళి సమాధానం చెప్పాలి అప్పుడు సుషుప్తికి వెళ్తున్నారు నిజంగా ఆత్మయందు అశుద్ధి త్యాగద్వేషముల అశుద్ధి ఉన్నట్లయితే యథార్థంగా ఆత్మస్వరూపంలో భాగంగా ఉన్నట్లయితే అది మీకు సుషుప్తి ఎందు కూడా అనుభవానికి రావాలి కదా అని మళ్ళీ లేవనెత్తి ఆత్మస్వరూపము యథార్థంగా అసంగముని నిరూపించటానికి మంత్రము ఆరంభమవుతోంది అతిశుద్ధ్యర్థం ఆహా అత అంటే ఇందువలన ఇందువలన అనగా ఏమిటి ద్రష్టయైన ఆత్మకి దృశ్యములైన వాసనలతో సంబంధం ఉంటుంది అనే ఒక ఆశంకను లేవనెత్తినందువలన తద్విశుద్ధ్యర్థం ఈ ఆశంక చేత వాసన రూపములైన కాలుష్యం ఆత్మయందు లేదు సుమా అని మళ్ళీ ఆత్మ యొక్క విశుద్ధిని అనగా అసంగతను నిరూపించుట కొరకై శృతి సో అథా సుసుకోవతీ అని మొదలుపెట్టారు సో అథ అంటే తరువాత తరువాత అంటే ఏమిటి జాగ్రత్త అవస్థ చెప్పారు మొట్టమొదట మీరు గుర్తుంటే జాగ్రత్త అవస్థ చెప్పారు ముందు తర్వాత స్వప్నావస్థ చెప్పారు తరువాత అంటే జాగ్రత్త స్వప్నావస్థలను చెప్పిన తరువాత పైగా ఎలా చెప్పారు ఆ రెండింటిలో జాగ్రత్త ఉండేటువంటి ఆత్మ ఇంద్రియ ధర్మములు సుఖదుఖాది మనస్సు యొక్క ధర్మములు ఆత్మస్వరూపంలో లేవు అని శుద్ధిని చెప్పారు స్వప్నావస్థలో వచ్చే సుఖదుఖాది ధర్మములు వాసనారూపములు ఆత్మసాక్షి చేత దృశ్యములే తప్ప ఆత్మస్వరూపంలో భాగము కావు మళ్ళీ విశుద్ధిని చెప్పారు ఆ విధంగా రెండు విశుద్ధి చెప్పిన తర్వాత ఆ విశుద్ధిపై ఏవైనా ఒక దాన్ని నిరూపించడం కోసం ఇప్పుడు మళ్ళీ చెప్తున్నారు అంటే అర్థాంతి తరువాత అది తరువాత అనే పదానికి అర్థం అది యదా సుషిప్తో భవతి వీడు నిద్రపోతున్నాడు ఎవడు నిద్రపోతున్నాడు నిద్రావస్థలోకి వెళ్ళింది ఎవరు చూడండి స్వప్నావస్థలో ఉండే వ్యక్తి నిద్రావస్థలో ఉండడు కాబట్టి స్వప్నావస్థలో ఉండేవాడు నిద్రావస్థలోకి వెళ్ళాడు చెప్పడానికి వాళ్ళు లేడు విలీనమైపోయాడు వాడు లేడు కాబట్టి వాడే వెళ్ళాడని చెప్పడానికి లేడు సుషు జాగ్రత్త అవస్థలో ఉన్న వ్యక్తి స్వప్నావస్థలోకి వెళ్ళాడని చెప్పడానికి లేడు జాగ్రత్త అవస్థలో వ్యక్తి విలీనమైపోయి స్వప్నావస్థలో ఇంకో వ్యక్తిని మళ్ళీ ఆ వాసనలు సృష్టించిన కాబట్టి జాగ్రత్త అవస్థలో వ్యక్తి వేరు స్వప్నావస్థలో వ్యక్తి వేరు సుషుప్తిలో వ్యక్తి లేడు కాబట్టి ఇప్పుడు జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నంలోకి స్వప్నంలో నుంచి సుశుప్తిలోకి వెళ్ళింది ఎవరు ఆ వ్యక్తి అహంకారం కాదు సాక్షి చైతన్యమే వెళ్తూ ఉంటుంది కాబట్టి మూడింటికి కామన్న సాక్షి చైతన్యమే ఆ సాక్షి చైతన్యం ఇప్పుడు సుషుప్తవస్థలోకి వెళ్ళింది వెళ్ళి ఏం తదా స్వప్నయాచరతి తదాపి అయం విశుద్ధ ఆ శంకనికి తోసుకు స్వప్నంలో అనాత్మ ధర్మములైన సుఖదుఖములతోటి ఆత్మకి సంబంధం ఉంటుంది కాబట్టి విశుద్ధికది దోషమే అనే శంక ఏదైతే ఉందో దాన్ని తోసిపుచ్చుతున్నారు ఆ సుశుద్ధిలోకి వెళ్ళినప్పుడు స్వప్నమును మళ్ళీ కలగంటాడు కలగందు స్వప్నయా వృత్ చరతి స్వప్నమున నుండే వ్యాపారంతో అక్కడ సంచరిస్తాడు సంచరించి సుఖ దుఃఖాలని అనుభవిస్తాడనకూడదు అనుభవించినట్లు కనబడతాడు అలా కనపడినప్పుడు కూడా ఆత్మ విశుద్ధము అసంగమే తప్ప దృశ్యముల యొక్క ధర్మములతో ఆత్మకు సంబంధము లేదు విశుద్ధముగానే ఉంటుంది అత పునః జదాహిత్వాదర్శన వృత్తి స్వప్నం సరే బాగానే ఉంది సంచారం చేశాడు అయినా విశుద్ధంగానే ఉన్నాడు సాక్షి చైతన్యము ఇంకా ఆ ఏం చేశాడు ఆ ఇంకా ఏం చేసాడంటే దర్శన వృత్తి అయిన స్వప్నమును విడిచిపెట్టేసి దర్శన వృత్తి అంటే వాసనాత్మయుక్తమైన జ్ఞానమునకు ఆశ్రయంగా ఉండే స్వప్నమును విడిచిపెట్టేసి విడిచిపెట్టేసి ఏం చేస్తున్నాడు ఇప్పుడు నిద్రలోకి వెళ్ళిపోతున్నాడు దాఢ నిద్రలోకి యదాయస్మిన్ కాలే సుషుప్త ఈ స్వప్న వృత్తిని కూడా విడిచిపెట్టేసి ఏ సమయం ఉన్నదైతే వీడు చక్కగా నిద్రపోయినాడు సుషుప్త అనే మతం చక్కటి పదం సుసుప్త సుసు ఇంకోహో ఆదేశ ప్రత్యోహో ఆ ఊ అన్నది ఎన్ను అయింది కాబట్టి దాని పక్కన ఉండేటువంటి సకారానికి ఆ సకారము అది ఆదేశం ఎందుకంటే ధాతువులో షా ఉంటుంది ధాత్వాదేశ సహ ఆదేశం ఆదేశమైన సకారం కనుక ఊకి పక్కన ఉంది కనుక దానికి మూర్ధన్య ఆదేశం వచ్చి షూ అయింది సుషువే అలాంటి రూపాలన్నీ అలాగే వచ్చాయి కాబట్టి సుషుప్త అది ఆ పదం యొక్క నిర్వచనం నేను కొంచెం వ్యాకరణం తెలుసున్న వాళ్ళ కోసం చెప్పాను సుష్ఠు సుప్త చక్కగా నిద్రపోయాడు అంటే గాఢంగా నిద్రపోయాడు అని అభిప్రాయం చక్కగా నిద్రపోయాడు అంటే గాఢ నిద్రలోకి వెళ్ళినాడు అప్పుడు ఏమైంది చక్కగా నిద్రపోయినప్పుడు ఏమైందో తెలుసునా సంప్రసాదం స్వాభావ్యం తటో మంచిది ఇక్కడ తటో మిస్సింగ్ డజన్ మ్యాటర్ తత ఉంటేనే బాగుంటుంది తత అంటే దాని అందువలన ఓకే ఏదా సుక్త స్వభావ్యం గతో భవతి గతో భవతి అని ఉండాలి తత్వతి కాదు అప్పుడు ఆ నిద్రపోయినప్పుడు సంప్రసాదమును పొందును సంప్రసాదము పొందుతా అంటే అర్థమేంటో తెలుసు అండి కాలుష్యమంతా తొలగిపోయి తేటధనమును పొందు నిద్రపోయేడంటే మనిషి తేటధనమును పొందును మీరు ఎప్పుడైనా ఆలోచించండి జాగ్రత్త అవస్థలో మీరు రోజంతా పూర్తయి సాయంకాలం అయ్యేప్పటికీ ఎలా తయారవుతారు అలిసిపోతారు ఫిజికల్గా అలిసిపోవడం కాదు సైకలాజికల్గా అలిసిపోతారు ఏమండి రాత్రి నిద్రపోతారు స్వప్నం కూడా అలసటే స్వప్నంలో సుఖ ఉంటాయి తెల్లవారులు ఏవో కళలు ఉన్నారంటే మీకు అవసర తెలారి లేక అలసటగా ఉంటారు నిద్రలోకి వెళ్ళిపోతే ఇప్పుడు వస్తుందండి విశ్రాంతి ఎంత చక్కటి విశ్రాంతి వచ్చేస్తుందంటే దేహము ఇంద్రియములు మనస్సు మూడు కూడా పూర్తి విశ్రాంతిని పొందుతాయి ఉండి గొప్ప శక్తిని సంపాదించుకుంటాయి దేహము ఫ్రెష్గా ఎనర్జెటిక్గా లేస్తుంది నిద్ర ఇంద్రియములు నిద్ర లేదనుకోండి తెల్లారడికి కళ్ళు మంటలు పొందుతాయి ఇంద్రియములు ఫ్రెష్గా ఉంటాయి నిద్రపోయి లేస్తే మనస్సు కాము దీనికి సంప్రసాదము అనిపే జట్లాగ్ టైంలో ఈ సంప్రసాదము పూర్తిగా నాశనం అయిపోతుంది సర్వనాశనం అయిపోతుంది రోజులు మీకు జెట్లాగ్ లేకుండా మేము ఏదో వ్యవస్థ చేస్తాం మేము ఏదో మ్యాజికో మంత్రమో ముందు చేస్తాము అని ఎవళ్ళనో నాకు హామీ ఇస్తే అమెరికా వాళ్ళు నేను అమెరికా రాబోయే ఎంతకాలం ఉంటే అంతకాలం వెళ్ళి పాఠం చెప్పొస్తా నాకేం అభ్యంతరం జట్లాగ్ లేకుండా మేము చేస్తామని హామీ ఇవ్వాలి అంటే అది నా అభిప్రాయం ఏంటంటే వాళ్ళు చేయలేదు అది కాబట్టి మనం మనమే దానికి ఏదో ఉపాయం మనమే చూసుకోవాలి తప్ప వాళ్ళు చేసి తీరవలేదు వాళ్ళే చూసుకోవాలి చూసుకుందాము కాబట్టి ఆ సంప్రసాదము స్వభావ్యం అంటే స్వరూపం ఆత్మస్వరూపమైనటువంటి సంప్రసాదములోకి వెళ్ళిపోతారు ఈ సంప్రసాద శబ్దాన్ని దాన్ని వర్ణించగలుగుతాం తప్ప ట్రాన్స్లేషన్ కొంచెం కష్టం అవుతుంది చూద్దాం ఇంగ్లీష్లో ఎలా చేస్తారో ఒకసారి మాధవానంలో చూద్దాము ఇక్కడ ఏంటి తేట తీరినట్లు సంప్రసాదమును పొందును ఈ సంప్రసాదం అనే రాసుకోవాలి మనం రాసుకుని దానికి తెలుగులో వివరణ ఇచ్చుకోవాలి దాన్ని అనువాదం చేసి ప్రయత్నం చేసినట్లయితే చేయొచ్చు కూడా నేను ఎలా చేస్తానంటే పేటధనమును పొందును అని చేస్తాను ప్రస్తుతానికి నాకు అంతే తోచింది సో అది వాడి ఆ స్వరూపంలోకి వెళ్ళిపోతాడు అంటే ఇంతవరకు స్వరూపాన్ని విడిచిపెట్టి బయట చిందులు వేసినాడు జాగ్రత్త అవస్థలోను స్వప్నావస్థలోను సో ఇప్పుడు అలిసిపోయి ఆ స్వరూపంలోకి వెళ్ళిపోతాడు అప్పుడు ఏమవుతుంది ఆ సంప్రసాదన ఎందుకు పేరొచ్చిందంటే సలిలమివా అన్య సంబంధ కాలుష్యం హిత్వా స్వాభావ్యేన ప్రసీదీ ఎప్పుడైతే దృశ్యంతో మీరు సంబంధాన్ని పెట్టుకుంటాడో దృశ్యంతో సంబంధం యథార్థం కాదు అజ్ఞాన కల్పితం మీరు సోఫా చూస్తారు సోఫా చూసి నా సోఫా మై సోఫా అని మీరు అంటారు మై సోఫా అవ్వాలంటే ఎలా కుదురుతుంది ఎలాగ అవుతుంది ఇప్పుడు సోఫా అన్నది జ్ఞానం రూపజ్ఞానం సోఫా జ్ఞానం హృదయ దేశమునందు కలుగుతుంది సోఫా ఉన్న చోట సోఫా జ్ఞానం కలగదు సోఫా జడం కదండి సోఫా యొక్క జ్ఞానము సోఫాకే కలిగిందా మీకు కలిగిందా మీకే కలిగింది కదా సోఫాకేం కలగలేదు సోఫాకి తెలియదు తన సోఫా మీకు కలిగింది మీకు కలిగిన సోఫా జ్ఞానం మీ హృదయంలో కలుగుతుందా సోఫా ఉన్నదోటో కలుగుతుందా మీ హృదయంలో కలుగుతుంది కాబట్టి సోఫా జ్ఞానము ఇప్పుడు ఎక్కడున్నట్టు హృదయంలో ఉంది నేను జ్ఞానం ఎక్కడున్నట్టు హృదయంలో ఉంది నా సోఫా మీరు అన్నారంటే ఈ నేను కాస్త సోఫా అయిపోయిందనమాట యు బికమ్ ది సోఫా వెన్ యు సే మై సోఫా యు బికమ్ ది సోఫా అదే కాలుష్యం అదే కాలుష్యం అండి ఆ కాలుష్యము ఎలా అంటే స్వచ్ఛమైన నీటిలో కొంత మట్టి ముద్ద ఒకటి పారేసినట్టు ఆ మట్టి ముద్ద ఆ నీరంతా కూడా చల్ల చెందిన దుమ్ము వేసినట్టు స్వచ్ఛమైన నీటిలో కొంత దుమ్ము వేసినట్టు ఆ నీరంతా కలుషితం అవుతుంది నా సోఫా అనగానే వీడి కలుషితమైంది నా ఇల్లు ఇంకొంచెం కలుషితమైంది నా భార్య అంటాడు నా భార్య అంటే మరి ఏదో లోకదృష్టి అంటే కానీ తత్వమే ఆత్మస్వరూపమే అల్లా కానీ చెప్పడానికి వీలు సో అది ఇంకా కలుషితం అవుతుంది కొన్ని నా భార్య అంటే అంత కలుషితం నా పుత్రుడు అంటే చాలా గట్టిగా కలుషితం అవుతుంది నా పుత్రిక అంటే అంత కలుషితం కాకపోవచ్చు నా కుక్క అంటే మరింత కలుషితం అవుతుంది కుక్క తిల్లి వాటి ఏమో ఇలాగా తర్వాత ఈ స్త్రీ ఉంటున్నాయి క్రియ దేహేంద్రియాదులు చేసేబడే క్రియ ఈ క్రియకి కర్తను నేను కాలుష్యం దీని ఫలాన్ని నేను భో భోగించాలి కాలుష్యం ఈ విధంగా ఆ కాలుష్యమంతా నిండి ఉంటుంది హృదయంలో ఇప్పుడు నిద్రావస్థలోకి సుశుక్తిలోకి వీడు వెళ్ళగానే ఆ కాలుష్యమంతా పోయింది అన్య సంబంధ కాలుష్యం హిత్వ అందుకోసం నేను అల్ల వ్యాఖ్యానం చేశాను ఈ కాలుష్యం ఏమిటంటే ఇతరముతోటి లేని సంబంధాన్ని ఆరోపించుకోవడమే కాలుష్యం ఈ కాలుష్యమును వీడు నిద్రావస్థలో విడిచిపెట్టేస్తాడు నిద్రావస్థ ఎలాంటిదంటే నిద్రపోయే ముందు కోర్టు కోర్టు విప్పేసి అక్కడ పెట్టి పడుకుంటాడు కోటు ఒక్కటే మమ మమకారమంతా విప్పేసి అక్కడ పెట్టేసి పడుకుంటాడు అహం అహంకారం కూడా అక్కడ విప్పేసి పెట్టేసి పడుకుంటాడు మమకారము అహంకారము అజ్ఞాన కల్పితములు అభిమానము అనే పేరు వాటి వాటిని తిరస్కరించి త్రోసిపుచ్చి తన స్వరూపంలోకి వెళ్ళిపోతాడు ఇది ఎలాగంటే నీరు దాంట్లో వేసిన దుమ్మునంతని ఆ మురికినంతని విడిచిపెట్టేసి తేట పడిపోతుంది ఆ దుమ్ము అంతా కిందకి పోతుంది నీరు విడిచేస్తుంది విడిచేసి తేట నీరు బయటకు అలా అయిపోతుంది వీడి పరిస్థితి స్వాభావ్యేన ప్రసీదీ స్వరూపము చేతనే స్వభావ్యం అంటే స్వరూపము ప్రసన్నుడు ఆగు అది నిద్రావస్థ మీరు నిద్రావస్థలో కలిగే శక్తి మీకు శక్తి లభిస్తుంది నిద్రావస్థలో ఫ్రెష్నెస్ ఒక నూతనత్వము మీకు లభిస్తుంది మీరు ఈ ఎక్స్ప్లెయిన్ చేయండి ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అడ్వర్టైజ్ చేస్తారు మీరు బూస్ట్ తాగితే శక్తి వస్తుంది అంటారు ఓకే వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది దాంట్లో ఇరవై మూడు పోషక పదార్థములు గలవు వాటి నుంచి వస్తుంది అంతే కదా గోధుమ పిండిను పంచదారా ఉంటాయి మెయిన్గా బీతాలు ఇవ్వకుండా వేస్తే మిల్క్ పౌడర్లు ఇవేవి ఆ పోషక పదార్థాల నుంచి వచ్చింది శక్తి బూస్ట్ తాగితే వచ్చింది మంచిదండి నిద్రపోతే శక్తి వచ్చింది ఇది ఎక్కడి నుంచి వచ్చింది నిద్రపోవడం అంటే మీరు అక్కడ కూర్చునే దీనికి లిక్విడ్లో వేయం కాదుగా ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఆలోచించాలి నిద్రావస్థ యొక్క వివేకం ఉండాలి ఈ బూస్టు నిద్ర లేకపోతే ఈ బూస్తులు డజన్ బూస్తులు ఉన్నా ఎందుకు పనికి రావడం హాయిగా నిద్రపోయలేస్తే మంచినీళ్ళు చాలు బూస్ట్ అక్కలవేమ కల అది ఆ స్వరూపము అది ఎలా వర్ణించగలుగుతాన్ని దాని వలన కలిగే కార్యము దాని వలన కలిగే ప్రయోజనాన్ని చెప్పుకునే అది అది గొప్పదని అనుకోవడం తప్ప దాన్ని ఇదమిత్తంగా ఎవను వర్ణించగలరు ఎన్నడూ వర్ణించలేదు కాబట్టి దాని నుంచి వచ్చే ఎఫెక్ట్స్ని బట్టి అది అదేదో ఉంది అలా భావన చేయటం కదా భవతి బాగుంది గాఢ నిద్రను చక్కగా వర్ణించారు బానే ఉందండి అసలు ఎప్పుడు వీడు గాఢ నిద్రను పొందుతాడు అన్నది చెప్తున్నారు యస్మిన్ కాలే నా కస్యచనకించనే వ్యర్థ విజానా ఏ కాలం ఉందైతే ఏది నా కస్యచన అంటే నకించన అన్నా తీసుకెళ్ళి వేద ముందు పెట్టుకోవాలి ఏది తెలుసుకోలేడు కర్మని షష్ఠి అందుకోసం నా కస్యచన లేదా సంబంధార్థంలో షష్ఠి కూడా పెట్టుకోవచ్చు కర్మని సృష్టి వేసి మొదటి అర్థాన్ని చెప్పారు రెండో పక్షంలో సంబంధార్థ సృష్టి కూడా రెండో పక్షంలో చెప్పబోతున్నారు ఏది వీడు తెలియడు దేనిని తెలియదు దేనిని తెలియడు అంటే అర్థం ఏంటో ప్రమాతృత్వము ఉండదు అలాగా అన్నీ తెలుసుకుంటూ ఉండడము చాలా పెయిన్ఫుల్ అండి మీరు అర్థం చేసుకోండి అన్నీ తెలుసుకుంటూ ఉండడం చాలా పెయిన్ఫుల్ మీకు దృష్టాంతం చెప్తా నాకు అనుభవానికి వస్తూ ఉంటుంది మీకు కూడా అనుభవమే ఉంటుంది నేను జోగుతూ ఉంటారు నిద్ర వస్తూ ఉంటుంది జోగుతూ ఉంటాడు పక్కన ఉన్న కూడా ఏదో చెప్తూ ఉంటాడు చెప్తూ ఉంటాయా ఇంక వాపసే చెప్పడం నేను విని అర్థం చేసుకోవడం నాకు శ్రమానిపిస్తోంది నేను వినడం మానేస్తాను అర్థం చేసుకోవడం మానేస్తాను అంటే ప్రమాతగా ఉండడం మానేస్తాను అని మనం ఉబలాట పడుతూ ఉంటాం అయితే నువ్వు ప్రమాతగా ఉండి తీరాల్సిందే అని ఆయన చెప్పేస్తూనే ఉంటాడు మీకు అర్థమైంది ఇది ఇప్పుడు మీరు నిద్రపోదామనుకుంటే చెప్పేవాడు అలా కథ చెప్తుంటే ఇబ్బంది ఎక్కడొస్తుంది మిమ్మల్ని ప్రమాత చేసి కూర్చోబెడతాడు నాకు ఇది బాధానుభవం నేను నిద్రపోతామని నిద్రపో నిద్రలోకి వెళ్ళిపోతాను నేను నిద్రపోతున్నాను ఆల్రెడీ స్వామీజీ మీరు ఆ సీట్ని వెనక్కి జరుపుకోవచ్చు అని చెప్పేసి చెప్తాను ఏపీ నిద్రలేపి జరుపుకోవచ్చు అంటే నేను ఇప్పుడు ఏమని చెప్తానంటే సర్నండి ఇంకా నా నిద్ర మీరు ఎలాగో చెడగొట్టేశారు ఈసారి మళ్ళీ ఇంకోసారి ఎప్పుడైనా మీతో కలిసి ప్రయాణం చేసినప్పుడు అప్పుడు నిద్రపోతాను నేను అని చెప్తాను అలా చెప్తాను ఎందుకు చెప్తానంటే బై ది టైం యూ మేక్ మీ అ ప్రమాత యూ హ్యావ్ టేకెన్ అది కంఫర్ట్ ఆఫ్ స్వీట్ తర్వాత ఇంకో మాట చెప్తా సీటు వెనక్కి జరుపుకుని తరగడా పెట్టుకుని మీరు అంత ప్లాన్ చేసిన తర్వాత ఇంకే నిద్ర రాదు అదే ఆ ప్రభాత విలీనమైపోయే స్థితి వచ్చినప్పుడు నేను స్వామీజీ పూజ స్వామీజీ ముందు సీట్లో కూర్చున్నారు స్వామీజీ నన్ను రమ్మంటారు ఎందుకంటే మధ్యలో మాట్లాడడానికి నేను డయాగనల్ గా కూర్చుంటా ఎందుకంటే ఆయన డయాగనల్ గా అప్పుడు కూడా పిల్ల వెనక్కి పూర్తూ ఉంటా ఆయన ఏదో కర్మణ్యకర్మ స్పక్షేత శ్లోకం గురించి ఏదో చర్చ మొదలుపెట్టారు సరే నేను చెప్పేది ఏదో చెప్తున్నా వెళ్ళిందే అందు గురించి కదా ఈ లోపల నేను చెప్తున్నాను కొంచెం లంబా సెంటెన్స్ చెప్తున్నాను తక్కువ డ్రైవ్ చేసేవాడు అలా అన్నాడు ఆయన జోగుతున్నాడు ఇలా నేను మాట్లాడుకుంటున్నా నా ఫుల్ స్టాప్ మధ్యలో సెంటెన్స్ మధ్యలో కట్ అయిపోయింది ఈ లోపల వేలంటా ఉన్న ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటాయి ఈ లోపల ఎయిర్పోర్ట్ దగ్గర అయింది ఆయన లేచి ఆ తర్వాత అన్నారు అందరూ మొదలు మొదలుపెట్టి చెప్పారు ఇప్పుడు ఎక్కడ అక్కడ మొదలుపెట్టి చెప్పా ఈ లోపల ఎయిర్పోర్ట్ చెప్పింది బాగుందండి నేను వెళ్ళి మీరు ఏం చేస్తారు నేను ఇలా సత్సంగానికి వెళ్ళిపోతాను మంచి అని ఆయన లోపలికి వెళ్ళారు కాబట్టి సో ఆ ప్రమాతగా మీరు చెయ్యడమే చాలా శ్రమైపోతూ ఉంటుంది ఆ ప్రమాతృత్వము విలీనమైపోవడమే గొప్ప విశ్రాంతి మీకు విశ్రాంతి నిద్రలో వస్తుంది మరో చోట కూడా వస్తుంది అదేవిటో తెలుస్తుందండి క్షమతా మెడిటేషన్ అక్కడ మీకు విశ్రాంతి వచ్చేస్తుంది మరి ఇప్పుడు ఆ మెడిటేషన్ ఎక్కడ మీకు వస్తుంది వస్తుంది మీలో కావాలని అడిగిన వారందరికీ కూడా పది క్షమతా మెడిటేషన్ సెషన్స్ ఉన్న సీడీని ఇవ్వడానికి వ్యవస్థ అవుతుంది శ్రీరామ్ గారు చేస్తున్నారు ఇక సీడీలు తొందరలో ఇస్తాం తెలుగు సీడీలు ఆ క్షమతా మెడిటేషన్ చేసినట్లయితే మీకు ఆ ప్రసాదం వచ్చేస్తుంది ఏ దేవాలయాల్లో ప్రసాదం పెడతాను చూసారా అది అదే ప్రసాదం దీనికే సింబల్ అది నేను ఈ మాట గత ఇరవై ఏళ్ళ నుంచి చెప్తున్నాను అలాగ లోన్ వాయిస్ అరే ఈ ప్రసాదం అంటే ఇది రోజు ప్రసాదం అంటే ఇది మరో గీతలో ప్రసాదం చూసారా అది ఇదే ప్రసాదే సర్వదు ఈ సంప్రసాదం ఈ ప్రసమ్మ లేదు ప్రసాదమే సంప్రసాదం ఇదే ప్రసాదం అరే ప్రసాదం అంటే లడ్డూలు కాదురా నేను ఎప్పటి చెప్పుకొస్తున్నా లోన్ వాయిస్ ఎనీవే సో న కంచన వేద కష జనాన్ని కర్మను సృష్టి చేస్తే ఏమీ తెలియకుండా అయిపోతాడు ఎంత ఆనందం ఏమీ తెలియాల్సింది లేదు ఎంత విశ్రాంతి వచ్చేస్తుంది కస్యన వా శబ్దాదే సంబంధీ వస్తవంతరం కించన వేద ఇది అధ్యాహార్యం ఏమిటి అధ్యాహారం చేసుకోవాలి నా కశ్యచన వేద అని అధ్యాహారం చేసుకోమంటున్నారు ఏమిటో అక్కడ ఇంకొక వస్తువు అని అధ్యాహారం చేసుకోవాలి కశ్యచ నానగా కించిన దేనినైనను కర్మని షష్ఠి అనే అర్థము లేదా శబ్దము మొదలైన ఏ విషయమునకు సంబంధించినదైనను సంబంధార్థములో షష్ఠి ఆకాశము మొదలకు పదార్థము దేనినైనను తెలియకున్నాడు అప్పుడు నిద్రించినాడని అర్థము ఈ అర్థములో కించన దేనినైనను అనే పదమును అధ్యాహారము కొత్తగా కల్పించుకునట చేయవలెము అదండి అధ్యాహారం అంటే కశ్యచన కించన నవేద దేనికి సంబంధించిన సంబంధాత్వ షష్టి దేనికి సంబంధించిన ఏ వస్తువునైనాను తెలియటం లేదు శబ్దానికి సంబంధించింది ఆకాశం గంధానికి సంబంధించింది పృథివీ ఆ సంబంధముతో సహా దేని దేనికి సంబంధించిన దేనిని దేనిని తెలియకున్నాడు అని కించనా నేపదాన్ని అత్యాహారం చేసుకుని మీరు వాక్యాన్ని రాయవచ్చును అంటే అలాగే కాబట్టి ఏ విషయమును శబ్దములో శబ్దము శబ్దము వింటారు శబ్దాన్ని బట్టి దేనికో సంబంధం గుర్తుకొస్తుంది సంబంధాన్ని నిర్దేశించబడుతుంది సో అహం శృణోమి మమ ఆయం ఇదం మస్తు మమ నేను వింటున్నాను విని తెలుసుకున్నాను దేనిని తెలుసుకున్నాను శబ్దాన్ని బట్టి దేనిని ఆ వస్తువుతోటి నాకు సంబంధము కాలేదు అహంకారము మమకారము ఇదే బంధం ఇదే మీకు శ్రమ ఆ శ్రాంతి శ్రమా శ్రాంతి అన్న ఒకటే విశ్రాంతి శ్రమ తొలగుటయే విశ్రాంతి విశ్రామ అన్న అదే అర్థం దీర్ఘం వస్తుంది విశ్రామ ఇంకొక వస్తువుని దేనినైనను తెలియకున్నాడు ఇంకొక వస్తువుని దేనినైనను అంటే అవధి ఉండాలి కదా తనకంటే భిన్నమైన మరి యొక్క వస్తువును దేనిని తెలియకున్నాడు అది ఎప్పుడు మీకు జాగ్రత్త అవస్థలను స్వప్నావస్థలను తెలియట ఆ తెలియట ఖండితం అయిపోతుంది నేను తెలియవాడను ఇది తెలియబడేది అని ఖండితం అవుతూ ఉంటుంది అలా కాకుండా మెడిటేషన్లో తెలివిగా ఉంటారు తెలియుట అనే ఖండితమైన జ్ఞానం ఉండదు అఖండాకార అఖండ జ్ఞానము ఉంటారు అఖండాకార వృత్తి అంటూ ఉంటారు ఖండన లేని అంటే రెండు ముక్కలు అగ్గుత లేని శుద్ధమైన తెలివిగా ఉంటారు అదే అద్వైతం అంటే అదే దాంట్లో రెండు ఉండవు ఆ తెలివి ఆ తెలివే దేవుడన్నా ఆ తెలివే జీవుడన్నా ఆ తెలివే వీడు లక్ష పేర్లు పెడతాడు ఆ తెలివికే దా అదే దేవుడదే జీవుడదే మరి ఇంతకీ మరి మేమంతా అదే తెలుసుకుని మోక్షాన్ని పొందకుండగా ఎందుకు ఇబ్బంది పడుతున్నామంటే ఏమో మీరే చెప్పండి ఎందుకు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు ఎవడ పడుమన్నాడు ఇబ్బంది ఆ తెలివియే స్వరూపము అది ఏ దేవుడు అది ఏ అలాగా నిష్టగా ఉండిపోతే అదే మోక్షం అదే మోక్షం శారీరక బ్రాహ్మణంలో బ్రహ్మీంట్లో శారీరక బ్రాహ్మణము అని ఉంది అజాది అక్కడ ఈ మోక్షాన్ని గురించి ఎంత అద్భుతంగా చెప్పారో కొంతమంది రంగులు చెప్తారు నీలంగా ఉంటుంది పచ్చగా ఉంటుంది ఎర్రగా ఉంటుంది అని చెప్తారు అక్కడ శంకరులు ఏమంటారంటే ఏది ధ్యానంలో ఈ నీలము ఎర పచ్చనామదైన రంగులన్నీ సంసారంలో అంతర్గతములే అని చెప్పారు ధ్యానంలో రంగులంటే ఏమన్నా పెయింటింగా ఈ పెయింట్ వేద్దామా ఆ పెయింట్ వేద్దాము తర్వాత ఈ యోగ ఈ హఠయోగులు ఉన్నారు ఈ హఠయోగులు ఏమంటారంటే యోగాభ్యాసం చేస్తే మీరు శుక్ల మార్గంలో తెల్లగా ఉండే మార్గంలో వెళ్తారు తెల్లగా నుంచి ఎర్రగా ఉండే మార్గంలోకి వెళ్తారు ఎర్ర నుంచి నీలంలోకి వెళ్తారు అని ఉంది అక్కడ మరి ఇదేనా మోక్షం అని పూర్వపక్షం అంటే శంకరణ ఈ రంగులు చెప్తుంటే మోక్షం ఎలా అవుతున్నాయా అని ఆయన అన్నారు అంటే శుక్రహాన్ని ఉంది కదా శుక్రహార అంటే శుద్ధహ అనర్థం ఉన్నది అదే అద్వైతమే కదా అని మళ్ళీ పూర్వపక్షం దానికి సిద్ధాంతం ఏంటంటే నువ్వు శుక్లహ పీతహ రక్త అంటున్నావు కదా నువ్వు శుక్ల అన్న పదాన్ని శుద్ధమూనే అర్థంలో వాడితే కరెక్టే కానీ రక్తపీత శబ్దాల సంయోగం చేసి వాడేమంటే తెలుపు కలరు ఎరుపు రంగు అలా పెడుతున్నావు కదా అప్పుడు అది అడ్వైజనల్లా అవుతుంది ఈ కలర్స్ అన్నీ అంటే పుణ్యలోకాలకు వెళ్ళేప్పుడు కలర్సు ధ్యానంలో కలర్సు ఈ కలర్స్ అన్నీ కూడా సంసారాంతర్గతములే తప్ప వీటికి మోక్షానికి సంబంధం ఏమీ లేదు అని బ్ర శారీరక బ్రాహ్మణులు శంకరులు అంటారు కాబట్టి ఏ సంబంధము తెలియబడదు తెలియవాడు తెలియబడేది అనే విభాగం ఏమీ ఉంటాడు అలాంటి స్థితులు ఉండే ఉంటాయి సుశుక్తి ఉంటుంది అలాగా ధ్యానము కూడా అలాగే ఉంటుంది ధ్యానము అంటే అలాంటి ధ్యానం విదిధ్యాసన రూపమైన ధ్యానం ధ్యానం అంటే మేము మేము రాముణ్ణి ధ్యానం చేస్తున్నామండి కృష్ణుని ధ్యానం అలాంటి ధ్యానంలో మళ్ళీ ద్వైతమే ఉంటుంది అక్కడ దానికి వర్తిం సద్ధ పూర్వంతున్యాయం సుప్తే విశేష విజ్ఞానాభావస్ వివక్షితవాత్ ఇప్పుడు కస్యచన అన్నది కర్మని షష్ఠీ తీసుకుంటే బాగుంటుందా కస్యచన కించన అన సంబంధార్థాన్ని చెప్పి కించనా ఏ వస్తువునైనాను అని అధ్యాహారం చేసి ఏది చెప్తే బాగుంటుంది అంటే ఆ మొదటి పక్షమే బాగుంటుంది ఎందుకంటే సుశుక్తి ఎందు రెండవది లేదు తెలియట లేదు అని చెప్పాలి ఇంకొకటి ఉంది దాంతో వీడుకున్న సంబంధము ఇంతటి ద్వైతం ఎక్కడుంది సుశుక్తిలోనూ కాబట్టి టెక్నికల్గా వ్యాకరణం ప్రకారం కశ్యచన సంబంధి కించన నవేద అని మీరు చెప్పచ్చు కానీ అలా చెప్పడం కంటే కర్మని షష్ఠి చెప్పుకుంటేనే చాలా బాగుంటుంది అని రెండు పక్షాలు చూపించి రెండో పక్ష మొదటి పక్షానికే ఓటు వేశారు శంకరుడు ఎందుకంటే కశ్యచన కించన అనే తేడాలు విశేష విజ్ఞానము అంటారు తేడాతో కూడిన తెలియట తెలివివాడు తెలియబడేవి ఈ తెలియబడేదానికి సంబంధించినది మరొకటి అని ఇంతటి ద్వైతంతో కూడిన విజ్ఞానము లేదు సుశుక్తిలో కాబట్టి కస్య లేనప్పుడు దానిని అంత నీ వ్యవస్థ చేయటం అనవసరం కాబట్టి కశ్యచన అంటే కించన కర్మని షష్ఠి అని చెప్పుకుంటే బాగుంటుంది వీటిలో ముందు చెప్పిన అర్థమే యుక్తియుక్తముగా ఉండను ఎందుకంటే రచించినప్పుడు వివిధ పదార్థముల జ్ఞానము ఉండదు అని చెప్పుకు ఎందుకు మాత్రమే శృతికి తాత్పర్యము గలదు ఓకే అక్కడికి ఆ మంత్రంలో ఆ సగభాగం పూర్తయింది ఇప్పుడు రెండో సగం ఒకసారి అందాము నిదానకస్ నవేద హితానామ నాడ్య అది కూడా అన్నాము అది కూడా దానికో చిన్న అవతారిక ఏం తావత్ విశేష విజ్ఞానాభావే సుసృప్తో భవతి సరే మంచిది నకస్యచన లేదా విశేష విజ్ఞానము లేకుండాట విశేష విజ్ఞానం అంటే తేడాతో కూడిన తెలియట తెలివి లేకుండా పోవడం కాదు తేడాతో కూడిన తెలియట అంటే ఖండితమైన తెలియట అది ఉండదు సుశక్తిలో ఆ విషయాన్ని మీరు చెప్పారు అలాంటిది లేనప్పుడు ఆ తేడాతో తెలియట అనేది లేనప్పుడు వీరు చక్కగా నిద్రపోతున్నాడు అని అంటారు ఈ విషయం చెప్పారు బానే ఉంది